కది చిన్న బల ము బివి అంత కది పదవి ఉన్న రతో కే అలా ఎప్పుడైతే ఈ సైన్యముని బట్టు వచ్చాడో ఇలా పారదర్శిణీయట అయ్యవత్తు కూడా వాళ్ళంతా వెంటబడ్డారు పోయి ఆ యొక్క వాటి పరములున్నాయి అక్కడ పోయి వాటి మాత్రం ఆయన గోవు దక్కి వెళ్ళి చూదుతున్న నిరక్యభుడ సంరంభ విజృంభణం పొజులు పెట్టి అనని తో గౌరవ చక్రవర్తి నితంగ నుం అని ధనంజిందు భూమింజనక్కడ తె గోవుని మళ్ళింటి వెళ్ళిపోయి పడ్డాయి ఆ వాటి యొక్క హద్దులో పోయి అందులో ప్రవేశ మత్స్య దేశంలో పోయి పడ్డాయిట ఆ విరాట నగరంలో అయిపోయిన తరువాత చూశాడట తుడితే కలిగిస్తున్నాడు యోధనుడు ముందు వాడి మీద ఉత్తరుడా అప్పుడు వెళ్ళినప్పుడు పురువీరును పూడుకొని మూడు వేల రసముల చోటను చూశారట జాపకడు పోయాడు అంటే ఆ తల అడితల వాడేస్తాడు దుర్యవసరి కనుక లాభం లేదు అని మూడు ంగేయురు వే ఇంటితో అతను తలకలకి ఆ గాంగేయుడు నాపిస్తూ అను ఒక్కొక్కరి వెంటనే శ్రథములు రాగా వారు నా తన గట్టబడి కవ్వడి కుమగమ్ముగా అతి ఆ ఋధుని మీద వచ్చి ఆ అడ్డుపడ్డారట ఆ అత్యనులకు మగిరి మనిషి మనియో మనిషి సంగీతం సహితుందై కనుకొని ఎల్ల గరు అర్జునుడు విరాటను కేవల వీర రసమయాత్మ బుడూ చూచా వీరంతా కూడా తన మీదికి రావటం చూచి కేవలం వీరదశమయాత్మకుడ ఆ వీరదశ మూర్తి విభవించిందా ఏమైనట్టుగా ఉన్నదట అర్జును యొక్క ఆకారము అటువంటి యొక్క ఆకారంతో ఆ ఉత్తరునికి అంటాడట కాంచమయ వేదికేతన జల విభ్రమముడు కలశ ఉత్తరుడా చూడు చక్కగా గుర్తుపెట్టుకో ఆ బంగారు వేదిక ఉన్నదే అడుగు వంటి ధ్వజం కలిగినటువంటి వాడు కలశరుడు ద్రోణాచార్యుడు ఆయన సింహలాంగూలమున్నదే ఆ యొక్క పంచాస్తము సింహము యొక్క తోక వంటి ధ్వజమున్నది అది ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్మ కనక గోవృఢ కాంతి పదిపడ్డ ధ్వజ సములా సంబంధు కృపుడు బంగారు గోవృషం ఉన్నది ఆపోతు మాదిరిగా ఉన్నది ఆబోతే ధ్వజంగా ఉన్నది అట్టివాడు కృపాచార్యులు లలిత కంబు ప్రభాత సంఘం వంటి ధ్వజమెత్తి ఉన్నది వాడు రథం మీద శంఖం మాదిరిగా ఉన్నది అధ్వయం వాడు రాధ ఆసుతుడు కర్ణుడు మణిమయో పడగ ఉన్నది సర్పం వంచి ధ్వజమెత్తి ఉన్నది చూడు వాడు కుడుపతి దుర్యోధనుడువ కుశము వాడు స్వరనదీ సూనుడే పడదూచు గొరవ ఆ తాళద్ధమున్నదే తాటి వంటి ధరించినటువంటి వాడు స్వర నదీ సూనుడు ఆయన కీర్పుడు ఆ చక్కగా గుర్తుపెట్టుకో నేను ఎవరి మీద పోనీయమంటే అప్పుడు పోనీయాలి గురునకు ప్రదక్షిణం ఒక నరదము ఆ గురుడు ద్రోణాచార్యులు వారు కనిపిస్తూ ఉన్నాడు ఆయన ప్రదక్షిణంగా పోది మన రథాన్ని మహాపురుడు ఎడం ఆ మహాపురు విషయంలో ఆలక్ష్యం ఉండకూడదు కురుకుల పద్దమైనటువంటి కురుకుల తనయుడే ఆ మొత్తం అందరికీ కూడా ఆచార్యురాయన సమస్త విద్యలు నేర్పినటువంటి వాడు తనుర్విద్య నేర్పినటువంటి వాడు ఈతని కనుక మనం చేయకూడదు ద్రోణాచార్యులతో యుద్ధం చేయకూడదు ఆ పరమ నికృష్ఠుడు నాడే మహాపాతకి ఆ సుయోధన్ మీదకి నేను పోయే సమయంలో నన్ను పడతాడు అయిన తన ఆ యొక్క బాణములను ప్రయోగించి నన్ను కొడతాడో కొట్టడం చూడాలి అసలు ఇప్పుడు ఆయన సంగతి తేల్చుకోవాలి కనుక ఆయనతో మాత్రం యుద్ధం వద్దు అన్నట ముఖ్య దత్తముగా ముందు ఆయన కొడితే అప్పుడు మనం చూద్దాం దాని పని కొట్టక ముందు మాత్రం ఆయన మీద అష్టం ప్రయోగించడానికి వీల్లేదు అన్నట అవసరంతో గురుపుత్రుడు తేజోనిది సురాకై నది గురుపుత్రుడు నాడే అశమా ఆ సురాసురులకైన చే చోట ఆయన సాక్ష యురుతుడాయన సంగరమున నీతన్నితుడు మేటి కౌరవ్యూగమున ఈ కౌరవ శైలిలో అశ్రద్ధుడు కృపాచార్యుడు ఆచార్య గమన అయ్యనుడు ఆ ద్రోణాచార్యుడు సమానుడు మాచ్చు విద్య చెప్పినటువంటి వాడు ఆయనకు లక్ష్మీ రామాత్ముడు రాజేచ్చింగడు వేదమురాత రాజేయుడున్నాడే యోధానుడు ఆ అర్జున్ని కొరిగాడుతూ ఉంటే వాడు సహించరా ద్రోణాచార్యులు కొనియాడుతూ ఉంటే సహించరా అర్జునుడు ఒకడా ఒకడైనా ఏమిటి లోకంలో ఆ ధనుడివేది ఇంకెవరు లేదా అని చెప్పి దీకున్నాడు వాడు స్వభావం అని అర్జునుడు ఆ రాధేయుని ఆ కనుని యోధార్థేశరుడు చాలా గొప్పవాడయ్యాడు యుద్ధముల దులు చేరినటువంటి వాడు వాడి జీవించడం చాలా కష్టం కురుక్షవామి కూర్చున్నటువంటి బొంటు వాడి ప్రేమంతా కూడా కనునిదే జామద్య కలిత శ్రేష్టడు ఆ జామదజ్ఞుడు నాడే పరశురాముని దగ్గర అత్తవిద్యను సంపూర్ణంగా అక్షసించినటువంటి వాడు సుమా వీడు రాజేయుండీ నటు వీర పురాతము పొరుల అట్టు వాడు సుమా రాజేడు ఒక వర రంగముందు ఇతరులవన్నీ కూడా లెక్క చేయవచ్చు మాది ఆస్మపితాహుంగతి విస్మయ జనన ప్రతాప విభవద్శిఖా భస్మీభూత ప్రతిపక్ష స్మయ కాలనుడు కానీ నాతో ఎప్పుడు మత్సరిస్తూ ఉంటాడు వీడి కనుడు నాతో మత్సరిస్తూ ఉంటాడు కనుక ఆమె ఇద్దరం యుద్ధం చేసేటప్పుడు ఇప్పుడు చూడు మా తారథం మీద ఆస్త్ర ప్రయోగం చేసేటప్పుడు కానీ ఆ యొక్క ఆస్త్రముల లక్ష్యం కాని ఎవరు మిగిలేది ఎవరు తగ్గేది నువ్వు చక్కగా జాగ్రత్తగా కనిపెట్టి చూడవ్యా తర్వాత చెప్పాలి నాకు మా ఇద్దరు యొక్క తారతమ్యమేమిటో నీవు చూచి చక్కగా చెప్పవాలి నువ్వు అన్నటు మహితయుధ విద్యారహస్యసంగేది దాస్త రాష్ట్రులకు మాకు హితంబకోరు సముడీ సహాయ మగువారీ దటతాను మా తాతగారు నాడే భీష్డు మహా మహానుభావుడు అయిన ఆయనతో సమానుడు జగత్తులోడు ఆ తన యొక్క బాహుబలం చేత జగత్తులో ఉన్న క్షత్రియులందరినీ కూడా జయించు వంటి వాడు గురువు అయినటువంటి కూడా జయించినటువంటి మహాపురుషుడు సుమా ఆ అయితే మేము ఆ కౌరవులు సమానమే అనుభవం ఒకరు ఎందు హెచ్చు ఒకరి ఎందు తగ్గు ఏమి లేదు కానీ ఇప్పుడు వాళ్ళ వెంట వచ్చాడు యుద్ధానికి ఎందువల్ల అక్కడే ఉన్నాడు కనుక ఆ దగ్గర ఉన్నాడు కనుక ఆ కారణం చేత వారి వెంట వచ్చాడు వారి పట్టాన్ని చేరిపోయాడు మేమేమో అరణ్యగతులమై వెళ్ళిపోయాము ఆ కారణం చేత వారి దగ్గరే ఉన్న కారణం వలన వారి వెంట వచ్చాడు సుమాయుద్ధానికి కానీ ఆయన దగ్గరకు మాత్రం పోనీయవద్దు మన రథం ఆ భీ దగ్గరకు ఎందుకు అంటే ఆయన దగ్గర పోయాము అంటే మన చిక్కులు పెట్టాడే ఇక మన ఎటు పోనీయడు ఎటు కూడా ఎవరి మీదకి ఎంత పని నా చేయగలడాయన కాబట్టి ఆ మా నీ నీకై నీవు మాత్రం ఆయన మీదకు పోనియవద్దు రథము అనట అని ఇట్లు వేరే వేరే చూపి కమున నేర్పడం సమరమ్ముకుండగు సమయం నవలోకి అని ఆ సమరోన్ముఖుడవుతూ ఉన్నాడట చెప్పి వేరు వేరుగా వారి వారి యొక్క విషయములన్నీ చెప్పి వస్తారు నాకు ఇక యుద్ధానికి సన్నద్ధుడవుతూ ఉన్నాట సమయంలో నవ్వి ఆ అశ్వద్ధామా ఆ కనుని చూచి నిన్ను నీ ఒప్పగడ్డి కొన్ని పలికిన పలుకులు పెగలవు స్క్రీ డి అని పులివలే మార్కొన్న రాజే కన్నా సేనకు కనుడా నాతో సమానుడు ఎవడు లేడా నువ్వుగా నిన్ను నీవు పగడుకున్నటువంటి మాటలు చాలా ఉన్నాయి కనుక నువ్వు వచ్చాడు అర్జునుడు పోయి పులి మాదిరిగా ఓ పోయి అర్జును మీద తిరగబడి మరి నీవు మాట్లాడిన మాటలన్నీ కూడా నిలుపుకోవాలి కదా అన్నాడట చాలా కుగ్గల్ ఒకవేళ నీవు భయం వేస్తే అర్జుని మీదకి పోతాని ఆయన విలువ మీ గురువునే ఏది మాయాద్యోతములందు వారిని ప్రభవించినటువంటి యొక్క శబుని ఉన్నాడే ఆయన కూడా విలువ పృథివీపతి నీతల కార్యకడ్గల మోపెక్క నీకు కనుక ఆ శునితో కూడా విచారించి ఇప్పుడు మరి ఏం చేయవలసి ఉంటుందో ఆ చేయవయ్యా పోతావే ఆ కార్యకడ్డములు రెండు కూడా నీ నెత్తి వేరే పెట్టాడు దుర్యోధనుడు మేమంతా లెక్కలో లేవు మేమంతా లెక్కలో లేవు నీ మొత్తాన్ని కావచ్చు నీవే నీ దుయోధన్ యొక్క దృష్టి ఎందుకున్నటువంటి వాడవు నీవే కనుక ఆ మరి పోయి ఇప్పుడు చేయాల్సిన పని చేయవలసి ఉంది పోరు అర్జుని తిరగబడవయ్యా అన్నా వినియతారెత్త అంటే ఆ కోధని చేత కొండమానవులైపోయినాయట నేత్తములు ఆ అయిపోయి ని నిన్ను నచ్చి వచ్చి నరుటాట వాసవుడైన ఓ అశ్వత్మా ఎందుకయ్యా అట్లా ఊరికి మాటలు బాగాస్తావు ఎవడన్నా భయపడేవానికి చెప్పు ఈ మాటలు భయపడేవానికి చెప్పవయ్యా నాకేమైనా భయం అనుకున్నావా అర్జునుడు అంటే అర్జునుడు గారు వాస్తవు ఆ వచ్చిన వాడు దీవెందుడైతే మాత్రం నాకేమిటయ్యా లెక్క నా బలము దునే చూడవ నా బలం ఏమిటో నా యొక్క చలమేమిటో అంత చూడవయ్యా ఊరికే మాట్లాడుకు అని కడకు నినసునకు మునుడు దొణనదనుడు కృపుడు శాంతనవుడు గడగుటెం దుర్యోధనుడవలోకి కనుక చూడవయ్యా ఊరికి మాటలకు ప్రయోజనం లేదు ఆ శౌర్యం ఏమిటో చూపుతాను అని జీవన పోతున్నటార్ అర్జును తో అతి సమయంలో దోనుడు అశ్వత్థామ కృపుడు ఆ శాంతనుడు నాడే పీఠుడు అందరూ ఒకేసారిపోయి జీవనట అర్జునుడి మీద సమూహ సహితం కూడినటువంటి వాడై ఆ దుర్యోధ చక్రవర్తి ఆయన తిరగబడ్డాయట సమస్త రథములు ఏలు కాల్వరము మొత్తం ఒక్క ఒక్క ముగిగా ఒక్క మొత్తం తిరగబడింది చిన్ని మీద గరగర గరదిరిగిందట ఆ మహాయుద్ధానికి కనిపించలేదట తూలి పైకి లేచిపోయి బంధుల వివిధ ప్రకాధ పటుతులు అనేక విధములైనటువంటి వాఠ్యత్ వాద్య ధ్వనులు యావత్తు కూడా ఆ దిక్కు ల్యావత్తు కూడా నిండిపోయింది ఎట మహాయుధం ఆయుధోగ్రుచిపుంజ విజృంభణ గోదమయ్యే ఆయుధం యొక్క కాంతి ఉన్నదే ఆ పాలు మీరు మినివిట్లు కొలిపేస్తే కొలిపేసినాయి అట ఆ గగడముందున్నటువంటి దేవతలకు కూడా పనులు కల్పించలేదట ఈ తోలు మూలకంగా ఈ కాంతుల మూలకంగా పనులు మినివిట్లు కొలిపోయి తోటానికి వీలు కాకుండా పోయిందట అట్టి అర్జునుడు కోటి తీవ్ర మార్గన రాజి బలంగుల ఆ యొక్క ఆరంభించాడట తన యొక్క ఆ సత్త నైపుణ్యం ఉన్నది తన యొక్క చేతి లావ్యావర్తూ చూపించాడట ఆ అర్జునుడు ఎలా ఉన్నదయా అంటే ఆ బాణములు గుణమున లస్తకం గుణను అల్లి లస్తకం మధ్యంలో నుండి లేచినట్టుగా కోటి యుగం గుణ మామూలుగా మధ్యలోనే బయలుదేరతాయి బాణములు దాని అర్జున్యొక్క ధనస్సు నుండి మధ్యలో కాదట ఆ మధ్యలో బయలుదేరుతూ ఉన్నాయి నాది వెంటనే బయలుదేరుతూ ఉన్నాయి పైన క్రింద కూడా కోపుల వెంట కూడా బయలుదేరిపో పోతూ ఉన్నాయా వస్తూ ఇవి అనేటట్టుగా లేచిన బాణములు ఆ గాంధీ గాంధీ వత్పణనం ఉన్నది ఆ అల్లి తాడి ధరి ఓదిపోతూ ఉన్నదిట శడు భద్రైపోయేటట్టుగా ఆ ఝాం ఝాం ఝా ఝామ్ అంటూ ఉన్నది ఆ యొక్క నభం అంతకంతకు అంతకంతకు అంతకంతకు ఆ అపారంగా రేగుతున్నయట పరంపరలు గుండ్రగా కనిపిస్తూ ఉన్నది చేతులు ఎట్లా ఉంది సైన్యం ఆ అర్జునుడి యొక్క శర పరంపర చేత పాడవుల చేత గోర భోజన మాటి నారా గోల్ గోడ్తో చూసుకుంటుంటారే సన్నగా మొదగబెట్టుకోవటాన్ని ఆ గోర్ర భోజన మార్చి ఆ గోరుతో సన్నగా పీలిస్తే రాలిస్తేలా ఉండును అలా చేయిపోతున్నాయట స్థలానికి స్థగానికి స్థలానికి దిగిపోతూ ఉన్నాయట రథములు ఏనుగులు గుర్రములు కాల్వల బాధిస నదికి పెద్దపాడు శాశ్ నరిచినట్టుగా దిగిపోతూ ఉన్నాయట కొన్ని ఆ బా ఆ బాణములు చేత రాంపమున కొన్ను రాంపం పెట్టి కోస్తే ఈ దన్నే ఆదాగుతుంది ఆప్రకారంగా అవుతూ ఉన్నదట కొంత సైన్యం ఏమి కథలాని కాని కందుని కాని చెయ్యని కాని కాదుని గాని ఏర్పరచడానికి వీలు కాకుండా నుగ్గు నుక్కు అయిపోతూ ఉన్నదట పనివడి రోల కొట్టిన లీలకు అన్ని చిరుగుగా పొడి చేసి చేసి పొని రోలగొట్టిన లీల రోడ్తో ఆ ప్రకారంగా పిండి పిండి పిండి పిండి అవుతున్నదటం అడది పొద్దున్న పల్లము నానా యుద్ధముల ప్రతిఘత్తంగులగా చిన్న చిన అట్ట ఆప్రకారంగా అయిపోయిందిట కౌరవ సైన్యమంతా కూడా కాని ఆ అర్జునుడి యొక్క రథములకు కాని గాని ఆ సారథివు నాడే ఉత్తరులకు గానీ ఒక్క జగలేదట ఆ ప్రకారంగా నడిపిస్తూ ఉన్నా రథాన్ని నింపలు మాట తోడికి నింపు నండవరు అంత కంటూ అంత కంట ఆ అత్యేక తెలియనటువంటి యొక్క రోహరసం ఉన్నది ఆ వేదరసం ఆవరణ చేసిందట అర్జునులకు ఆ కారణం చేత వచ్చిన వేల్పునది దేవత ఆవహించినప్పుడు కదా ఎలా తెలియదు వడరు ఆ ప్రకారంగా నది దిగాటూడు దప్పక అప్పరుసున నగుటే నిలు తప్పి తన పెంచుకయు మానవుల యొక్క చూపులు కదా సరిగ్గా పోయి అక్కడ తోడదంచుకుంటే అక్కడ కొడులో ఆ ప్రకారంగా ఏ లక్ష్యములు తప్పకుండా పడుతున్నాయట అర్జుని యొక్క బాణములు ఆ ప్రకారంగా ట రెండు బాయలైపోయింది సైన్యం ఇదొక బాయా ఇదొక బాయలకా ఆ దరిగిపోయిన తరువాత తిరిగి రాని తిరిగి నడుంగా అర్థంగా మరి ఒకసారి రాద నుంచి దరిగి అయిపోయిందట అర్థంగా నాలుగు భాగాలైపోయిందట నిలువ రెండు భాగాలు అయింది పై అర్థంగా పోలించే వరకు నాలుగు భాగాలు అయిందట సైన్యంనా నాలుగు భాగాలు అయిపోయిన తరువాత కొట్టవు మొరగా కొట్ట ఆ మూలగా కొట్టు ఇద నుంచి అతడిగా మూలకైపోయి మళ్ళీ అతని నుంచి ఇదరికి మూల కొట్టు బాట్టు మొక్కలు మొక్కలు మొక్కల ముక్కలు మొక్కల ముక్కలు అయిపోయింది సైన్యం అంతా కూడా ఆ రకమైన ఆ ప్రకారంగా ఆ సైన్యం లేవతో కూడా చించి చండాడి వలయులు వలయులుగా చుట్టూ చుట్టూ చుట్టు చుట్టూ తిరిగి కొడుతూ ఉన్నాయట సైన్యం రావద్దు కోర్వలేదీ ఒకరు రాదు సేనలో ఒకసారి ఆ అడ్జ ముందుకు వచ్చినటువంటి వాడికి మళ్ళీ రావటం లేదట అడ్డప తగిలిన తరువాత ఆ చురుకున్నది అది తగిలిన తరువాత ఇక ఇక మెల్లగా తప్పు పోవటమే పని అంతే తప్ప మళ్ళీ వచ్చేవాళ్ళు ఏడుట కాలపక్ లో ఆ ప్రకారంగా కాలపక్కు ఇటువంటి లోకం ఉంది కదా ఆ చముడు నాడి ఎవ జమ్ము రాదు పా బారి సవరినెక్ట్టుగా ఆలయ కాలుందు మొత్తాన్ని యావత్తు కూడా ఎలా ఆహరించును ఆ ప్రకారంగా తన యొక్క పాడ పరంపర చేత నలి నది నల్లిగా వచ్చాయట సన్యువు యావత్తు కాని అంటే పోనీయుడు పోనీయుడు అయినా అనుకుంటారట ప్రొద్దున్నంత వరకు కొడతాడు పెదాపల్ ప్రొద్దు ఇంకేమైనా వదిలిపెట్టి పోనేవో గానీ ప్రొద్దు ఇంకే వరకు కూడా చంపుతాడు సుమా అంటున్నారట నిప కొద్ది నుంచే మొత్తం వదిలిపెట్టిపోతాడనే ఏం వదిలిపెట్టడు మొత్తాన్ని ఆవత్తు కూడా ఈ సైన్యుడు ఆవత్తు కూడా సమాప్తం చేర్చగా పోవి అటువంటి యొక్క ఉగ్ర దశలో ఉన్నాడు సుమా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 ఆ అలా ఉన్నది మహాభయంకరంగా ఉన్నది అత్యున్న యొక్క పరాక్రమ స్ఫూర్తి అని వాళ్ళు భయపడ్డారట ఆచార్యు దెబ్బతి ఆ వరుసగా కొట్టాయట ఆ ద్రోణాచార్యుల్ని దెబ్బది బాణ వరుచు కొట్టాయట ఆచార్య పుత్తు నేటి అమర నదీటను ఇప్పుడు నాడే ఆయన నలుగుని బాణములతో వచ్చాయట రవి శ్రు సారథులను నిలిచి వర్మమంతి వైచి మన్మార్చిధములు ఇట్లు దొరలు నవ్వా నేచరీ కొలది చూపి చీటి సలగి దేవదత్త ముడయును సైన్యములు సెడవిరిగి పారి ఆ యొక్క ఆ కనుడి యొక్క సారథిజ్ లేబట్టి కూడా మునిగిపోయేటటువంటి ఆడటంలో అందరినీ కొట్టాడటే కొట్టి పట్టాడటములు చదవి ఆ యొక్క రామల్ని సత్యాముడా అని చెప్పి పారిపోయి చూసుకుని మురుగు అభిపుని యొక్క చాటు దిగే సైన్యము కూడా పడి